కీర్తన రెండు వందల ఇరవై దేహము సంబంధము ఇవి దేహికి పనిలేదు ఊహించ నేర్చిన వారలే ఓరుచుకుందుతోష్ణంబులు విడువవు సుఖ దుఃఖంబులు వెడవెడ మరణ భయంబులు విడచిన ఎందాకా ఉడుగవు కాంక్షలు మమతలు ఉద్యోగంబులు చింతలు విరక్తి తరలో మానదు చిత్తముల మాని పోనీదు చేసిన దురితము పోనీదు వ్రాతఫలబును పోనిన తన అజ్ఞానము పోయిన ఎందాకా తెగవటు భవభంధంబులు తెగ వెడయని గర్వంబులు నిగిలిన ఈ ఆత్మ జ్ఞానము నీవిచ్చిన ఎందాక జగదేక విభుడ శ్రీవేంకటేశ్వర సర్వము నీ ఆనతి కొలదే తగులు చుండునివి నిశ్చలముగా నీ